పరిశుద్ధిలో దేవా మా ప్రియ పర్లో కుప్తారీ నీకెంతో వన్నా లేసా నీకు ఎస్తతులు స్తోత్రమైన గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షంగా కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నావు ప్రవా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడైనా ఓ మీరే మమ్మల్ని నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వన్నాాలేసయ్యా గొప్ప దేవా నీకు ఎంతో వన్నా ఈ దినం మంది చూడలేకపోయినారు ప్రవ్వ మమ్మల్ని సజ్జీ లెక్కలు తండ్రి నీకెంతో వన్నా లేసా ప్రభా ఇక మధ్య కాల సమయంలోనైనా నీ స్లాగన ఘనపరిచేలాగనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెంతో వందాలేసయ్య ఎవరికి లేని ధన్యత కృపను మాకు అనుగ్రహించిన ప్రభావనా నా తండ్రి నీకెంతో వందాలేసాయ్యా అడిగడుగున ప్రభా మీ హస్తం మాకు తోడించడం నైనా పతి శ్రమల నుంచి మాకు విడుదల కల్పించినైనా ఎంతగానో బలపరుస్తున్న గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందలేసయ్య మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఇక మధ్య కాల సమయంలో అయినా మా జీతాలు మా హృదయాలు సరి చేయం ప్రభా మీ సంపూర్ణత సారలతో పరిశుద్ధి నడిపించినైనా ప్రవ్వా మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశుద్ధి మేము కలిగి మేము జీవించాలా ప్రభావ యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వా మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేరుతుంది ప్రవ్వ కాబట్టి నన్ను చివరి కాలంలో చివరి గడియలు ప్రభావ ఇవినైనా మేము ఏ రీతిగా జీవించాలా మా విశ్వాసాన్ని ఎట్లా మేము కాపాడుకోవాలా ప్రభావ ప్రతి దశలోనైనా మీకు నీతి సత్యం మేము ధైర్యంగా ప్రకటించాలా అంతవరకు ప్రభావ మేము సహించాలా ప్రవ్వా అలాంటి విశ్వాసం ఓర్పు సహనాలు కలిగి ప్రవ్వ ఎండు మనసుని సేవించి మీకు నీతి శక్తిని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను అయినా రాయన బిడ్డ త్వరగా నడిపించిన అయినా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించిన అయినా పాదధర్మ ఇంపందుల వాకిందరం మీరు మాతో మీకు స్వరం వినాల ప్రభావ మీ ఆత్మచితమని నడిపించమని ప్రార్థం మా సౌభిదీసే ప్రభావ మీ తలంపులతో మీ ఆత్మచితం నింపడం అని ఈ ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరిని మీరు ఆశ్రయించండి ప్రతి చోట మీ కొరికల్ని అందరినీ సాస్ని పెట్టుకోమని మీకు పరిశుధాత్ నడిపింపు మా కనుగించి మనం ఏ స్వీకరిస్తున్నాం ప్రశ్న మీ ఆత్మతో నన్ను నడుకు శిల్పి చేతిలో శిలాలుండేను అనుక్షణ శిల్పి చేతిలో శిలాండేను అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాలుండేను anukshenamu nanu chekumu andakara loiyalo na sancharincheena bayamuledu andakara loiyalo na sancharincheena bayamuledu వాక్యం శక్తి గలది నాతృవకు నిత్యవలుగు మీ వాక్యం శక్తి గలది నాతృవకు నిత్యవలుగు నీ చేతితో నన్ను పట్టుకో మీ ఆత్మతో నన్ను నడుపు చెప్పి చెప్పిలో శిలాలుండెను అను నన్ను చెక్కుము గోర పాపిని నేను తండ్రి పాప యులో పాడి ీలు తండ్రి పాపయులో పడి లేవనెము శుద్ధి చేయము కొందని నీదు ప్రేమను లేవనెము శుద్ధి చేయము కొందని నీదు ప్రేమను చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలలుండెను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజుని వే నారుదిలో శాంతిని వే ఈ భూమిలో రాజుని నారుదిలో శాంతిని వే కుమారించము నీదు జీవితంతమూ నీ సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మాను జీవితంతము నీ సేవా చేసేదన్ని నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పితిండ పరశురో దేవ మా ప్రియ పర్లోకపు తండ్రి నీకెంతో వందాలిసయ్య జీవము గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వన్నాలిసయ్య గొప్ప దేవ ఈ దీనివంతా మీ సాయం చేత నడిపించిన అయినా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినాం ప్రభావ దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రాధిష్టమైనా గొప్ప దేవ నీకెంతో వర్ణాలు వేసాయా అనేక పర్యాల నుంచి ప్రవ్వ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా ఎంతగానో ప్రవ్వ మీ కృప వెంబడి కృప మాకు అనుగరిస్తుందనైనా అడుగడిగిన నైనా మీకు సన్నిధి మాకు తోడుస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు గొప్ప దేవ ఈ చివరి కాలంలోనైనా భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తనే ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభా అనేకులు ఏ రీతిగా జీవిస్తారు ప్రభా ఏ రీతిగా ప్రభాన తన్ని ఈ లోకం దుష్టత్వంతో నిండిపోయింది ప్రభావ కాబట్టి అలాంటి టైంలో ఉంటున్న మేము ప్రభావ మీ కొరకు ఏ రీతిగా మేము సాక్ష్యం ఇవ్వాలా మా విశ్వాసాన్ని ఎట్లా మేము కాపాడుకోవాలా శ్రమలో ఉన్నప్పుడు ప్రభావ వాటిని ఏ రీతిగా జయించి మేము ముందు పోల సాయపడనైనా గొప్పదేవ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ అనేకులు చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది ప్రభా అక్రమం విస్తరించే అనేకులు ప్రేమ చలారిపోతున్నారు కాబట్టి లోకమంతా ప్రవ అక్రమంతో నిండిపోయింది ప్రభా అన్యాయంతో నిండిపోయింది మోసకరంతో నిండిపోయింది ప్రొవ్వా ఇదంతా వాళ్ళు దుష్టుని ఆదంలో ఉంది ప్రవ్వ కానీ ప్రవ్వా ఈ లోకాన్ని మీరు ప్రేమించద్దన్నారు కాబట్టి ప్రవ్వా ఈ లోకంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన నేను ఒక పని కొరకు ప్రవ్వ కాబట్టి నేను మేము రీతిగా మేము ఆ పనిలో నిమగ్నం కావాలా ఏ రీతిగా ప్రభావ మనుషుల మీ సన్నిధిగా మేము నడిపించాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రించండి ప్రభావ మరియు విశేషంగా ప్రభావ మీ కొరకు మేమే రీతిగా సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాల ప్రభావ అయినా మీ ప్రేమ ఓ ప్రభావ మనుషుల్ని ప్రభావ పాపం నుంచి విడలు కల్పించింది ప్రభ మీ ప్రేమ ఈ లోకానికి తీసుకొచ్చిందినైనా నా ప్రభావ మమ్మల్ని అంతగా ప్రేమించిన అయినా ఉన్న మమ్మల్ని అందరినీ రాజ్య వారసులుగా చేసినారు యాజకులుగా మమ్మల్ని చేసినారైనా మీ అపరాధులు చచ్చిన వారే ఉండగా మీరు మమ్మల్ని బ్రతికింప చేసినారని అయినా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు వేసాయ్యా మీ ప్రేమని మీ మనుషులకు మేము చూపించాలా అనేకులు ప్రభావ మేము ప్రకటించాలా ప్రభావ కాబట్టి చివరి వరకు మీరు వచ్చేంత వరకు ప్రభావం ప్రేమలో మీరు నిలిచి ఉండాలా ప్రభ మీ చూపించిన ప్రేమ ఓ ప్రభా మీ పట్ల మాకున్న విశ్వాసం నేను చివరి వరకు ప్రభావ మేము కాపాడుకోవాలా ప్రభావ అంతవరకు మేము సహించాలా ఎందుకంటే ప్రభావ ఈ చివరి అంతే దిన భయంకరంగా శ్రమలో ఉంటే అన్నారు ప్రతి శ్రమను మీరు భరించాలన్నారు జయించాలన్నారు ప్రభావ కాబట్టి మాకు విశ్వాసాన్ని బలాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మీ యొక్క సరళత సంపూర్ణత పరిశుద్ధతలో నడిపించమని ప్రాదిష్టమైన మా సౌభ్య సొంతతాలను కొట్టివేండి దేవాత దేవాన్ని ఆత్మతోన నింపు నడిపించే దేవ పరిశుద్ధ ఆత్మదేవ మా హృదయాలు మీరు మాతో మాట్లాడండి ఈ వాక్యమైన సత్యం లోతులకు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామైన ప్రాదిష్టం తండ్రి ఆమె మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము పదో వచనంలో నుంచి మత శు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదో వచ్చినాము ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయము దేనికి సంబంధించింది అన్నప్పుడు మనం తెలుసు ఆయన రాకట సమయంలో ఏ రీతిగా ఈ లోకం ఉండబోతుంది ఏ రీతిగా మనుషులు శ్రమలపాలవుతారు ఏ రీతిగా దేవుని బిడలు మోసగింపబడతారు అనే విషయాలు ఎన్నో రాయబడ్డాయి కాబట్టి మొదట చూసిన దేవుడు ఏమి ఇచ్చిందంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఎంత అందంగా ఉంది ఈ లోకము ఎంతగా ఈ లోకము ఎంతగానో వైభవంగా ఉంది అని మనుషులు ఏం చేస్తారంటే చూస్తా ఉంటారు కదా చాలా వైభవంగా ఉంది ఈ లోకం అంతా ఎంతో బాగుందని మనుషులు దాన్ని ప్రేమిస్తా ఉంటారు ఇదంతా ఒక రంగుల వలయం ఒక విధంగా మనం చెప్పాలంటే ఇదంతా రంగుల వలయం అంటే ఇందులో చిక్కబడ్డవాడు ఎట్టి పరిస్థితులు కూడా ప్రభులోకి రాలేడు ఎందుకంటే ఇది ఒక సుడిగుండం లాంటిది లోకం చూడండి అందుకే అంటాడు దావిరాజు అంటాడు నీ నీ యొక్క వాక్యం నా పాదములకు దీపం అంటాడు ఎందుకంటే మనం ఎక్కడ కాలు పెడతాం ఎక్కడ పోతున్నాం కూడా మనకు తెలియదు కదా ఈ లోకమంతా చీకట్లోనే ఉంది మనం గ్రహించగలుగుతున్నాము మన హృదయంలో ఈ లోక చూడండి ఈ లోకమంతా ఒక రంగుల వలయం అని చెప్తుంది ఇక్కడ వాక్యం చూడండి ఈ లోకంలో చిక్కబడ్డ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దాని నుంచి బడిపడం చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే చూడండి ఈ ఈ లోకం ఏ రీతిగా ఉంది వాళ్ళు ఎట్లా చిక్కపడతారు అది మనం అర్థం చేసుకోవాలా చూడండి మనం చూస్తాం సాలపురుగు స్పైడర్ స్పైడర్ చూస్తాం మనం సాలపురుగు ఏం చేస్తా అంటే ఒక గూడు కట్టుకుంటది అది ఒక గూడు కట్టుకొని అది మొత్తం అల్లుకుంటది అల్లుకొని దాని మధ్యలో ఉంటుంది ఎక్కడో అది కానీ అది అది చాలా జంతువులకు ఒక పురుగులకు అది తెలియదు అది ఎట్లా ఉండాలనేది కానీ అది కనిపించకుండా ఉంటుంది అది తెల్లగా ఉంటుంది అది కనిపించదు దగ్గర పోయేంత వరకు కూడా కనిపించదు అన్నట్టు ఈ లోపు జీవాలు ఏం చేస్తుంటాయి అంటే ఈ చిన్న చిన్న ఆ ఏమంటారు చీతకొక చెలుపులు ఆ పురుగులు తెలియకుండా ఆ వల్ల ఆ పడి అవి కొట్టుకుంటా ఉంటే అప్పుడు ఏం చేస్తా అంటే ఇది పోయేది పురుగు మీద అటాక్ చేస్తా అన్నట్టు అప్పుడు చంపుకొని తింటది చూడండి చూడండి సైతాన్ కూడా వాడి మనుషుల్ని ఎట్లా వేస్తానంటే వల వేస్తుండట్టు కానీ అది మనుషులు కనిపించలే కనిపించకుండా వాడి వల్ల చిక్కొని వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళని వాడి స్వాధీనం చేయించుకుంటున్నాడు కానీ మనుషులు దాన్ని గ్రహించలే చేతులు ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఇదంతా అలాంటిదే దానికి సంబంధించిందే కానీ ఎవరైతే దేవుని వెలుగు చూడండి చీకట్లో ఉన్నవాడు చీకట్లోనే పోతాడు చూడండి చీకట్లో ఉన్నవాడు ఎక్కడ తెలియదు వాడికి కానీ వాడు కనిపించదు అది చీకటి తెలియదు ఎందుకంటే వాడు ప్రకృతి సౌందగా అంత బాగుంది అంత మంచిగుంది అనుకుంటాడు కానీ వాడి వాడు ఆత్మ ఎంత భయంకరమైన పాపంలో ఉంది చీకట్లో ఉందని వాడు గ్రహించని చేతిలో ఉన్నాడు అందుకు సైతానికి వాళ్ళు చిక్కబడుతున్నారు అన్నట్టు చూడండి కాబట్టి దుష్టుడు ఆ రీతిగా మనుషుల్ని ఆ రీతిగా నడిపిస్తూ వాడు కానీ చూడండి అది ఎంత భయంకరంగా నేను చూసిన డిస్కవరీ ఛానల్లో నేను చూసిన అది మొత్తం అల్లుకుంటది ఏదన్నా జీవులు అక్కడ వస్తే ఏన్నా వస్తే అది ట్రక్కు అటాక్ చేసి చంపేస్తుంది అది తినేస్తుంది వాడు అది అంత డేంజర్ అన్నట్టు అది ఆ స్లైడర్ కాబట్టి వాడు వలయేసి మనుషుల్ని చిక్కించుకున్నాడు వాడు వల్ల పడితే నువ్వు దొరకటం కష్టం అది సాధారణంగా బయట ఉంటే అది దొరకవు వాటికి బయట ఉంటే అది కొట్టి దొరకదు కానీ వాడు తెలివిగా వలేస్తున్నట్టు అది తెల్లకుండా కనిపించదు దగ్గర పోయేంత కూడా కనిపించినట్టు కాబట్టి మనుషులు గుడ్డితనంలోని లోకంలో వాడి వలలో పడుతున్న అని గ్రహించలేని స్థితులు లోకంలో చాలా మంది కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నప్పుడు మనం ఎట్లా ఇవన్నీ మనుషులకు చూపించాలా దావిధ నీ వాక్యం అన్న పాదములకు దీపం అంటాడు ఎందుకంటే మనం ఏ ఏ స్థలాలకు వెళ్తున్నావు దేవుడే మనకు వెలుగులాగా ఉండాలి ఆయన వాక్యమే మనకు వెలుగులాగా ఉండాలా ఎందుకంటే చీకటి చోట్ల నువ్వు వెళ్ళాలంటే నీకు వెలుగు అవసరం అన్నట్టు కాబట్టి లోకమంతా చీకటి ఉంది ఎక్కడ చీకటి ఉంది ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తూ ఉంది అనేక ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఎక్కడ పోయినా చీకటే కనిపిస్తుంది వెలుగు ఎక్కడ లేదు కానీ అలాంటి టైంలో మనం వచ్చేసినాం కాబట్టి ఎంత భయంకరంగా వ్యవస్థ అంత బాగుంది అంత యథావిధిగా ఉంది మనం లేచి పొద్దున్న లేస్తానో పనిచేసుకుంటాం అంత బాగానే ఉంది అని అనుకుంటున్నాం ఇది అంతకంతకు దిగజారిపోతుంది ఇది అంతకంతకు చెడిపోతుంది సైతానికి సమయం కొంచమే అని వాడు తెలుసుకొని వాడు బహు క్రోధం మీ అద్దకు దిగి వచ్చినాడని వాక్యం చూసినాం మన ప్రకటన గంధంలో కాబట్టి వాడు సమయం కొంచెమే ఉంది తెలిసి వాడికి వాడి టైం దగ్గర పడిపోయిందని వాడు విజృంభించి దుష్టుడు పనిచేస్తున్నాడు లోకమంతా చూడండి ఎక్కడ కూడా ఐక్యత ఉండదు చూడండి ఎక్కడ కూడా ఐక్యత కనిపించదు మనకి క్రైస్తవుల్లో కూడా కనిపించదు ఈ లోకంలో కూడా కనిపించదు ఎందుకంటే మనుషుల్లో ప్రేమ అనేది పోయింది ద్వేషము స్వార్థము ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయండి ఎందుకంటే అక్రమం ఎక్కువైపోయింది అక్రమము స్వార్థము ధనాపేక్ష ఎక్కువైతే మనుషులకు ఏమనిపిస్తుంది చూడండి మనం మన దుకాణాన్ని పోతాం ఒకప్పుడు నూనె ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు ఉండే నూట పది రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వందల చూడండి మనం వాడు రెండు వందలు తక్కువ నీకు ఏమనిపిస్తుంది ఒక రక ఒక రకమైన కోపము ఒక దేశం వస్తూ ఉంటుంది ఇరిటేషన్ వస్తూ ఉంటది కదా ఎందుకంటే అంతగా పెరిగిపోయింది అది ఈ అవస్థ అంత భయంకరంగా ఉందన్నట్టు కాబట్టి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు కాబట్టి మనుషుల్లో ప్రేమ ఉండదన్న స్వార్థము అలాంటి వస్తూ అంతే దౌర్జన్యము అలాంటివి వస్తూ ఇది ఆయన రాకడకు చూచి ఇవన్నీ క్లూ ఇచ్చింది దేవుడు మత వార్త ఇరవై నాలుగో మొత్తం కూడా ఆయన క్లూ ఇచ్చింది ఏంటంటే ఏది కూడా అచ్చు పొల్లు పోకుండా ప్రతి ఒక్కది చూడండి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలా ఇప్పుడు చూడండి మన జీవితంలో కూడా మనం చూస్తే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో మనం పంపబడ్డ వాళ్ళం మనం అంతా ఈ లోకంలో మనం ఉన్న వాళ్ళం కాబట్టి ఈ లోకంతో మనకు ఏ పని లేదు కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ లోకం ఉన్నవాడు చూడండి ఈ లోకంలో ఉన్నవాడు సైతంలో నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటే ఈ లోకం వాడు స్వాధీనం ఉంది వాళ్ళ ఉంది కానీ దేవుడు అవ్వాదముల నుంచి దేవుడు ఆ ఆ అవ్వాదంకి ఆ ఈ లోకాన్ని అధికారం ఇస్తే వాళ్ళు పోగొట్టుకుంటే మన ప్రభు ద్వారా అధికారం దేవుడు మనకు అనుగ్రహించ మనకు అనుగ్రహించబడిన అధికారం కానీ ఆ అధికారం పొందుకున్న మనము దాన్ని ఎట్లా వాడుకోగలం ఈ సర్వభూమి అయిందే కదా కానీ ఎందుకు వాడు దుష్టుడు వాడు వెళ్తున్నాడు మనుషులంటే మనుషుల్లో ఐక్యత లేదు చూడండి ఎన్నో డినా డినామేషన్స్ ఈ లోకంలో చూడండి ఎక్కడున్న ఐక్యత చెప్పండి ఏ రీతిగా ఉంది ఐక్యత ఒకటే ఆత్మ నీలో నాలో ఉంటే ఐక్యత ఉండాలా కానీ ఒకటి ఒకడు ఉంటే ఎక్కడ ఐక్యత ఉన్నట్టు అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు సైతండు కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎట్టగా మోసపోతుంది వీళ్ళు అనుకుంటున్నాం దేవుని సేవ చేస్తాం అనుకున్నాం దేవుని క్రైస్తవ సంఘాన్ని కాపాడాలని అనుకుని ప్రయాసపడి ఏదోదో మతాచారంగా జీవిస్తూ మనుషులు మబ్బ రెచ్చగొడుతూ ఈ లోకంలో భయంకరంగా చేస్తుండడు కానీ ఆ రీతిగా సేవకులు వాడు మోసగించిండు సంఘాన్ని కాబట్టి సంఘము ఈ రోజు ఎట్లా ఉందంటే ఇది మోసగింపబడింది కానీ దేవు ప్రభు చెప్పిన వాక్యం ఏంది వాళ్ళు చేస్తుంది ఏంది అంటే మోసమా కాదా అంటే అక్రమము ఎట్లా విస్తరిస్తుందో మనం అర్థం చేసుకోవాలా వాడు దుష్టుడు ఎట్లా విస్తరింపజేస్తుండడు అక్రమం అని కానీ అక్రమం విస్తరించినప్పుడు క్రమం ఎక్కడ కాబట్టి ఆ క్రమాన్ని సక్రమంగా చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్న ఈళ్ళు అక్రమంగా జీవిస్తా ఉన్నారు చూడండి వాడు అట్ట మోసగించిన సంఘాన్ని ప్రార్థన చేయకుండా చూడండి బైబుల్ వాక్యం ఏసు ఏం చెప్పింది ఇన్ని వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు నీ పొరుగు అని ప్రేమించమంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు పొరుగు ద్వేషిస్తున్నారు చూడండి వాళ్ళు ఆ రీతిగా ఇటు ఈ రీతిగా ద్వేషిస్తా ఉన్నారు కానీ అవి చేయటం వల్ల ఏమైందంటే దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది క్రైస్తవులు అంటే అనేది అంత భయంకరంగా ఉంది ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లు ఇవన్నీ భయంకరంగా ఉంది అవన్నీ మనకు అవసరం లేదు కానీ మనకు చేయాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థని ఈ ఈ పరిస్థితులు ఉన్న ఈ క్రైస్తవ సంఘాన్ని ఎట్లా మనం రక్షించాలా ఎట్లా మనం ప్రభుత్వంతో నడిపించాలా సత్యాన్ని చూపించాలా అనేది మనం మనం ఆ రీతిగా మనం ఉండాలి ఎందుకంటే వాడు ఆ రీతిగా చేసుకుంటూ ఏం దేవుని సేవ చేస్తానని చెప్పి పోతూ ఉన్నారు వాళ్ళు చూడండి ఐక్యత ఎక్కడని చెప్పండి ఆత్మల ఐక్యత కలగాలి కదా శరీరకమైన ఐక్యత మనకి ఎందుకు అవసరమే లేదు శరీరంగా ఐక్యత ఏంది పనికిరంది నా దృష్టిలో పనికిరంది చూడండి ఐక్యత అంటే అది వేరే కానీ ఐక్యత అంటే ఏంది దాని అర్థమైంది క్రీస్తులు ఐక్యత కలగాల మనంతా ఈ లోకస్తులంటే అది వేరే విషయం కానీ ప్రభులు ఉన్న వాళ్ళంతా కూడా ఐక్యత కలిగి లేకపోతే ఏ రీతిగా దేవుని సంఘం విస్తరిస్తే చెప్పండి ఎట్టి పరిస్థితులు విస్తరించదు పాఠశాలకి తెలియదు ఈ సత్యం ఎందుకంటే నేను ఒక మొన్న ఒక రోజు ఒక ఊరికి పోయినా చూడండి అక్కడ ఐదు మంది బాప్స్ తీసుకొని సిద్ధపడ్డారు అందులో ముగ్గురు తీసుకున్నారు చూడండి ఎంతో దూరం పోయిను ఒక ఎనభై కిలోమీటర్ల దూరం పోయి ఇవ్వాల్సి చూడండి కాబట్టి మనకు తెలుసు మనకున్న భారము మన కేబీపీలో దేవుడు మనకు బయలుపరిచిన సత్యం మనకు తెలిసే భారం అంతా ఎంత దూరమైనా మనం పోతాం వాళ్ళ ఒక ఆత్మ కోసం ఎంత దూరమైనా మనం పోతాం కానీ అక్కడ అక్కడున్న వాళ్ళంతా ఐదు సంఘాలు ఉంటాయి ఒకరికొకరు ఐక్యత లేదు చూడండి ఎంత బాధ అనిపిస్తుంది ఏనే అన్నా ఒక అత్తను అంటున్నాడు ఐక్య వీళ్ళంతా ఒక చాటి మీద తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి నాకు చెప్తుండే చూడండి ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం వాళ్ళు ఆ రీతికి తీర్మానించుకొని ఎవరు ఎవరి సంఘం వాళ్ళు పెట్టుకున్నారు చూడండి ఒకరికొకరు సంఘాన్ని చీల్ చేసిండ్రు వాళ్ళు మొత్తం ఒకటిగా ఉన్న సంఘాన్ని ఐదు సంఘాలకు చీల్ సరే అది ఎందుకు చీల్చిండ్రు అనేది మనకు అవసరం లేదు కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఐక్యత ఉండాల నువ్వు ఆత్మలు నువ్వు ఐక్యత కలిగి లేకపోతే దేవునితో దేవుని సేవకులతో నువ్వు సమాధానం పడకపోతే నువ్వు ఏ రీతిగా నువ్వు సేవ చేస్తున్నాడు చెప్పు వేషం వస్తూ ఉంటది ఒకరి దేశం ఇద్దరు పిలిచిన పాప్షన్ తీసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా మేము ఇక్కడున్న వాళ్ళకే ఐక్యత లేదయ్యా ఒకరొకొకరు బడద పార్సులకు వాళ్ళే మమ్మల్ని మారుస్తారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా ఉంది కొంతమంది అయినా దేవుని నమ్ముకుంటున్నారయ్యా కొంతమంది మీరు వచ్చి చెప్తున్నారయ్యా అని చెప్పని కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళే సరిగా మారలేదయ్యా మమ్మల్ని మారుస్తారు వాళ్ళు అని చెప్తున్నారు ఒక పెద్ద ఆమె చూడండి మాట వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏంటి పరిస్థితి ఇద్దరికి లేదు ఐక్యత కానీ నేనే కావాలని నన్ను ఏం చేసిన ఇద్దరిని పిలిచిన సేవకుల్ని చూడండి ఇద్దరిని పిలిచి వాళ్ళతో పాటు ఆటోలు ఎక్కించుకొని వీళ్ళందరినీ తీసుకుపోయినా చూడండి అక్కడ కూడా వాళ్ళు ఇద్దరు పడదు అయినా నేను ఇద్దరు సమాధానం పరిచిన కూర్చోబెట్టినా ఇద్దరికి మధ్యలో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళకి తినిపించిన ఛాయ్ తాపిచ్చిన అవన్నీ చేసి ఒకటిలాగ చేసి వేసిన తర్వాత ప్రార్థన చేసినాక నేను వచ్చేసిన చూడండి తర్వాత వాళ్ళు ఇష్టం కదా సమాధానైతే పడాల ఆ రీతిగా కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఉందంటే ఆ రీతికి లేకపోతే వాడు సైతానికి అవకాశం కదా సైతాను మన మధ్యలోకి వస్తున్నాం మన మధ్యలో దూరుతున్నంటే మనమే అవకాశం ఇచ్చినట్టు అన్నట్టు ఈరోజు సంఘంలో దుష్టుడు పనిచేస్తుందంటే మరి ఎవరు అవకాశం ఇస్తున్నట్టు ఎవరు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు సంఘంలో గలిబీలు ఎందుకు వస్తుంది ఒకరి దేశం ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుందంటే మనుషుల్లో ప్రేమ లేదు క్రీస్తు ప్రేమ లేదు నీ పొరుగువాడిని ప్రేమించాలా నీ సహోదరుని ప్రేమించాలనే ప్రేమ లేదన్నట్టు లేదు కాబట్టే ఈలో ఈ అవస్థ ఇట్లా తయారైంది కానీ మనకు దేవుడు చూపిస్తున్నాడు వాడు సైతానికి సమయం తక్కువ ఉంది అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు కానీ వీళ్ళేం పనిచేస్తున్నారు మనం ఎంతగా పనిచేయాలా ఈ సత్యము బయలుపరచబడ్డ మనకి మనకి ఎన్నో విషయాలు దేవుని సంఘానికి పాతాలలో ఒక ద్వారాలు దాని ఒక ముందు నిలవలేవంట అంత పవర్ఫుల్ శక్తి సంఘానికి దేవుడిస్తే ఈ రోజు సైతాను సంఘంలో వచ్చి ఉన్నాడు మనం చూసిన మన దేశంలోకి రాసిన పత్రికలో సాతాను దేవుని మందిరంలో ఉన్నాడు అంట భయంకరంగా ఉంటుంది ఎక్కడ ఉంది ఈ రోజు మందిరం బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడతలేం నీ హృదయమే కదా దేవుని మందిరం సైతాను ఎందుకు మనం ప్రేరేపిస్తున్నాం మన హృదయం లక్ష్యం దేశంతో ఆ ఈ రీతిగా చేస్తా ఉంటే సంఘాన్ని వాడు గలిబిలి చేసి ఎవడికి వచ్చిన ఆ రీతికి పోతా ఉంటే దేవుని ప్రేమ ఎట్లుండదు చెప్పండి చివరికి అందుకే ఆయన అంటాడు మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుందా మనుషుల్లో ప్రేమ ఉంటుందా అంటే అనుమానంగా ఉంది ఆయనకు కూడా చూడండి ఎందుకంటే చివరి కాలంలో మనుషులు ప్రేమ చలారిపోతుంది ప్రేమ ఉండదు మనుషులు స్వార్థము ద్వేషం దేవుని సేవకులు నేను చూసిన గమనించిన కానీ మనలో ఎలాంటి స్వార్థం ఉండొద్దు ఎలాంటి ద్వేషం ఉండద్దు మనం ప్రతి దేవుని ప్రేమ కలిగి మనుషులకు ప్రేమను రుచి చూపించాలా చూడండి వీళ్ళు ఏం చెప్పి ఏం చేస్తున్నారు దేవుని ప్రేమను చూపించకుండా అంత పాలిటిక్స్ లాగా చేస్తున్నారు క్రైస్తవ సేవకులు సైతం వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చూడండి ఆయన ఏం చెప్పిండో మనం ఏం చేస్తున్నాం చూడండి ఆయన చెప్పిన మాట ఏంది మనం ఏం చేస్తున్నాం మీరు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోమన్నాడా లేదా మత్స్య వార్తలో మీరు ఏమి మీరు ఏమి వినుచున్నారో చూసుకోమన్నాడు మీరు ఏమి వింటున్నారు ఈ లోకంలో వాక్యం నాకు గ్యాప్ మస్తుంది ఎక్కడ ఉంది మీరు ఏమి వింటున్నారో మిమ్మల్ని మీరు చూసుకోమన్నాడు ఏశప్రావు చెప్తున్నారు శిష్యులతోని మీరు ఏమి వింటున్నారు ఇంతకాలం మీరు ఇంతకాలము ఎన్నో వాక్యాలు విన్నారు ఎంతగానో దేవుడు మాట్లాడండి కానీ మీరు ఏమి వింటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఎవరైనా గ్రహించగలుగుతున్నారా ఎక్కడుంది ఐక్యత చెప్పండి ఎపస్సీలసిన పత్రి ఉండడు మీరు సమాధానం అని చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడట శ్రద్ధ కలిగిన వారై ఒకరిని ఒకరు సహించుచూ ఎక్కడ సహిస్తాడు చెప్పండి ఒకడంటే ఒకడు పడదు సహింపు లేదన్నట్టు ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యత లేకపోతే నీకు సహింపు సమాధానం ఎక్కడికి వెళ్ళి వస్తుంది సమాధానమైన బంధం సమాధానం ఒక బంధం లాగా ఉండాల సమాధాన కర్తవ్య ప్రవ్వే కదా కాబట్టి ప్రభుత్వం నువ్వు సమాధాన పడి ఉన్న ప్రభుత్వమే నువ్వు సమాధాన పడకపోతే ఈ లోకవస్థలతో నువ్వేం సమాధాన పడతావు అంటే ఆయనకి అవకాశం లేదన్నట్టు సమాధానమైన బంధం చేత తర్వాత ఆత్మ కలిగించు ఐక్యతను చూడండి దేవుని ఆత్మ తప్ప పరిశుద్ధాత్మ తప్ప ఎవరు కూడా ఐక్యత కలిగించడండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ రోజుల్లో సంఘాల్లో ఎందుకు ఐక్యత లేదు మనుషులు దేవుని ఆత్మ లేదు ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్మ ఉంటే నీలో ఆత్మ నీకు ఐక్యత ఉంటుంది నీకు సమాధానం ఉంటుంది కానీ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలంట చూడండి కాపాడుకోవాలంట ఐక్యత దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు కానీ నువ్వు దాన్ని కాపాడుకోవాలా అంటే ఆత్మీయమైన జీవితము ఎంత కష్టతరమైందని చెప్తున్నా అక్కడ కాపాడుకుంటే ఏంది శ్రద్ధ కలిగి ఒకనొకడు సహించమన్నాడు అంటే ఈ ఐక్యత లేకపోతే చూడండి మనుషుల్లో సహించడం ఏంది వాడిని భరించాలి కదా వాడు ఐక్యత లేడు అయినగా నువ్వు భరించాలన్నట్టు అంటే ఇది బహు కష్టతరమైంది అన్నట్టు మనకు దేవుడు పరిశుధాత్మ అభిషేకం ఎందుకు ఇచ్చిందంటే ఆయన ఆత్మ మనలో ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమ ఉంటుంది ఆయన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడిను అని వాక్యం గలత రాసిన పత్రిక కాబట్టి దేవుడి ప్రేమ కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంటే నీలో ప్రేమ ఉంటది అప్పుడును నువ్వు ఐక్యత కలిగి అంతతో సమాధాన పడి ఆ సమాధాన పరిచే సువార్తను మనం అనేకులు ప్రకటించగలం చూడండి ఎందుకు ఈ రోజుల్లో అంత భయంకరంగా ఉందంటే వాడు మోసగించిన దుష్టుడు సేవకుల సైతం మోసగించిడు వాళ్ళు మోసంలో ఉన్నారు అనే సంగతి కూడా గ్రహించలేని ఈ రోజు క్రమం సైతాన్ని దశలో నుంచి రాసిన చూస్తే వాడే దేవుని మందలు ఉన్నాడంటే ఇప్పుడు చెప్తే మనం కొడతారు పబ్లిక్ ఎందుకంటే దేవుని మందిరం అంటే బిల్డింగ్స్ అనుకుంటున్నారు వాళ్ళు కానీ బిల్డింగ్స్ అనుకుని అందు అనుకుని చెప్పుకున్నా కానీ అందులో అనేకమైన విగ్రహాలు తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ ఏ రీతిగా నీ ప్రభుకు మహిమకరంగా ఉంటుంది అది దేవుడు ఎట్లా ఆయన ఆయన మహిమ పరచుకుంటాడు మన ద్వారా ఆయన ఎట్లా మహిమ పొందుడం అందారా కాబట్టి మన హృదయం అనే మందిరం కదా కావాల్సింది ఇక్కడ కలుసుకున్నాడు ఆయన చూడండి ఈ చివరి కాలంలో మనుషులు ఏ రీతికి అనే విషయం అర్థం చేసుకోవాలా ప్రతి మనకి ఇవన్నీ తప్పవన్నట్టు ఇది శ్రమల కాలం కదా అంతే దినములు అంటే ఆయన రాకడ దినాలు ఎంత భయంకరంగా అలా జరి ఉంటుందో అక్కడ ఉంది మత్సవాళ్ళు తిరిగినాం కాబట్టి మొదట చూసిన ఏమి ఇచ్చిండి ఎవడో నేను మిమ్మల్ని కాబట్టి అనేకమైన ఇంత రకమైన విధానాలు చూసి ఈ లోకంలో ఎన్నో మంచి మంచి జరుగుతూ ఈ లోకంలో ఈ లోకం దృష్టిలో ఆ ఇరుశులే మందిరం చూసినప్పుడు ఎంత బాగుంది ప్రభా అన్నాడు కానీ ఈ లోకంలో కూడా ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కానీ అది చూసుకొని మురిసిపోతున్నారు మనుషులు కానీ ఒకనొక దినం అది కూలిపోతుంది కానీ ఎవరైనా మిమ్మల్ని మోస పరచుకొని చూసుకోండి అన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన రాకడ సంబంధించిన సూచనలు మొత్తం ఇచ్చింది క్లూ అంతే ఇచ్చేసిండు కానీ చివరి వచ్చ చివరికి వచ్చే ఆయన ఏ రీతిగా దాన్ని ఏ దాసుడైతే ఓపికతోని అంత వరకు వారికే బహుమానం ఉంటుంది చూడండి అనేకులు మోసగింపబడతారు చాలా మంది శివకులు మోసగించబోయినారు చూడండి సత్యంలో ఉన్న కూడా మోసగింపబడ్డారు దేవుని సత్యం అని తెలుసుకొని కూడా మోసగింపబడ్డ వాళ్ళు సత్యాన్ని గ్రహించి కూడా వెనకంజ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మనం తీర్మానించుకున్నాం ఈ సత్యంలో మనం స్థిరపరచబడ్డ వాళ్ళం స్థాపింపబడ్డ వరకు మనం యాత్ర మనం కొనసాగిస్తూనే ఉండాలా ఎక్కడ కూడా మనం మోసపోవడానికి వీలేదు చూడండి కాబట్టి ఇక్కడ ఉంది చూడండి పది పన్నెండవ వచ్చినం పదో వచనంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించును ఈ కాలంకి దగ్గరికి వచ్చేసినాం మనం అనేకులు అభ్యంతర పడతారంట ఆ చివరి కాలంలో నువ్వు రక్షణ పొందండొచ్చు నీ కుటుంబీకులంతా రక్షణ పొందొచ్చు కానీ నీ ప్రాణం కాపాడటానికి వాడిని నేను చేస్తూ వాడి అక్కడ చెప్పి వాడిని అప్పచేతా అంట అంటే ఆ టైంలో ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అనేకులు అభ్యంతరపడి ఒకరినొక్కరు అప్పగించుకుంటూ దేశిస్తూ దేశించుకుంటారంట అంటే ఎట్లా ఎట్లా వస్తుంది నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు ఆ ద్వేషం ఎందుకు వస్తుంది అంటే చివరి కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తారు అనేది వాక్యం చెప్పబడుతుంది అక్కడ అందుకే మీరు మోసపోవద్దు అందుకు మనం ఎప్పుడు దీవారాత్తులు ఆయన వాక్యంలో ధ్యానించాలా విశ్వాసంలో ప్రార్థన జీవితంలో ప్రతి క్షణం అడుగు అడుగును మనము ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా ఏ రీతిగానే నేను శోధించవచ్చు నీ ఉద్యోగ స్థలంలో ఏ రీతిగానే కావచ్చు కానీ మనం చేసే ప్రతిది న్యాయబద్ధంగా క్రమబద్ధంగా మనం చేసుకుంటూ మనం ముందు పోవాలి అక్రమమైన జీవితం అన్యాయమైన జీవితం మనకు అవసరం లేదు కానీ దేవుడు చూస్తుండడు పై నుంచి అందరూ దూషిస్తుండడు ఆయన కన్ను లోకమంతా సంచరిస్తుంది మనం ఏమేం చేస్తా అన్నీ చూస్తున్నాడు దేవుడు కానీ ఆయన ఎదుట ఏది వర దాచపడింది లేదు కాబట్టి ప్రతి క్షణం మనం భయముతోనూ వణుకుతోనూ మనం జీవించాలి ఈ లోకంలో ఎందుకంటే ఆయన రాకడం బహు సమీపంగా ఏ క్షణం ఆయన రాకడం మనకు తెలియదు ఈ లోకంలో ఇంకా ఎంతోమంది రక్షిం రక్షణ పొందిన ఉన్నారు ఎంతోమంది అందుకు మనం అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రయాస పడతా ఉంటాం ఎవరికి సువార్త లేదు వాళ్ళకి సిగ్గు పడకుండా మనం సువార్త చెప్తా ఉంటాం చూడండి చూడండి మనం అలాంటి స్థలాల్లో మనం పోయినప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడా లేదా దేవుని ప్రేమను నోచుకునే వాళ్ళు దేవుని ప్రేమను తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అడవుల్లో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళంతా కానీ వాళ్ళంతా అటనే ఉండాల్సిందేనా ఒక పాట ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది చూడండి అడవులలో పలు స్థలములలో నా ప్రజలు ఎందుకు చావాలా చూడండి ఎంతమంది చనిపోతున్నారు చూడండి కాళ్ళ ముగించుకొని పాట ఉంది ఒకటి ఎంత బాగుంటుంది పాట అడవులలో పలు స్థలములలో నా ప్రజలు ఎందుకు సావాలని వారి నిమిత్తమై నేను ప్రాణం పెట్టినా వాని విడిపించేది ఎవరు వాళ్ళు వెతికేది ఎవరు అక్కడ ఆ పాట ఆ పాట పాడుతుంటే కారులో వస్త పాడుతూ ఉంటే ఆ పాక ఆ పాట మనుషులు ఎంత హెచ్చరిస్తుంది ఎంత రోషం తీసుకొస్తుంది అడవుల్లో మనుషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా చచ్చిపోవాల్సిందేనా వారి కోసం నేను ప్రాణం పెట్టినా కదా చూడండి దేవుడు అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి ఆ ప్రేమని మనుషులు ప్రకటించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు మనలో సజీలుగా పెట్టిండంటే నువ్వు ఆయన ప్రేమను చెప్పాలి మనుషులకి చూడండి కొంతమంది దేవుడు ఏర్పరచుకుంటాడు ఆ కొంతమంది నువ్వు నేను ఉన్నాం కానీ తెలియని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వాళ్ళకు మనం ప్రకటించాలని కాబట్టి ఆయన ప్రేమను తెలియని వాళ్ళు లోకంలో ఎంతో ఉన్నారు అందుకు మనం ఎక్కడ అవకాశం ఉండే అక్కడ మనం పరిగెత్తు సిగ్గు పడుకున్న మోకమాడు పడుకున్న మనం అందరికీ సువార్థ చెప్తూనే ఉంటాం ఎందుకంటే ఒక్కడు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ఎందుకంటే మనం అంతా రక్షింపబడ్డ వాళ్ళం కదా మనం రక్షణ పొందితే సరిపోదు కదా ఇతరులు కూడా రక్షణ నడిపించాలా చూడండి ఆ రీతిగా దేవుడు మనుషులు అందరూ రక్షణ పొందాలని ఆయన ఎంతగానో ఉన్నాడు కానీ అనేకులు అభ్యంతర పడతారంట చివరి కాలంలో ఈ ఆ గడియులకు మనం వచ్చేసినాం మన కుటుంబీకులే మనల్ని అప్పగించొచ్చు మన కుటుంబీకులే మనం ద్వేషించవచ్చు చూడండి మనుషులు అట్లా ఉండదంటే చివరి కాలంలో ఒకరినొకరిని ద్వేషిస్తారంట అనేకులైన అబద్ధ ప్రవృత వచ్చి మోసగిస్తారంట అందరూ మోసపోతారు అక్రమం ఎందుకు మోసపోతారంటే అక్రమం విస్తరించట చేత అనేకులు ప్రేమ చల్లారును అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లకపోతే ఇంకేం చేస్తుంది ఎక్కడ వేసినా అక్రమం ప్రేమ ఎక్కడ ఉంటుంది అందుకు మనుషులు ద్వేషం వస్తూ ఉంటానంటూ ఆ టైంకు మనం వచ్చేసినాం మనుషులు చూస్తే ద్వేషం వస్తూ అట్లా జీవిస్తారు మనుషులు ఎందుకంటే అట్లా ఉన్నారు వాళ్ళు ఆ వ్యవస్థ తయారైంది ఆ టైంలో నువ్వు నువ్వు నేను ఉంటే మనం రియాక్ట్ అవుతాం అది మన అది మనం కాపాడుకున్న విశ్వాసం అప్పుడు మనం అర్థం చేసుకోవాలా నేను ఎందుకు పంపబడ్డా ఈ లోకంలోకి కానీ నా పని ఏంది నా కర్తవ్యం ఏంది ప్రభా నేను ఎట్లా ప్రవ్వ నుంచి ఎందుకు నడిపించాలా అనే ప్రయాసంలో మనం ముందుకు పోవాలా వాడు బహుగా ప్రయాసపడుతున్నాడు వాడు బహుగా వాడు పనిచేస్తున్నాడు సైతాను వాడు వాడి నెట్వర్క్ వాడు అంతా విజృంభించి పనిచేసుకున్నవాడు వాడు టైం దగ్గర పడిపోయింది వాడికి తీరుకుంటే వాడు అగ్ని గొంధ గంధకాల్లో పడబోయే పడవే త్వరలో కానీ వాడు విస్తరించుకుంటూ వాడు వాడి జనాల్ని వాడు ముద్రించుకొని వాడు ఏం చేస్తున్నాడు మనుషుల నరకాన్ని తీసుకుపోతున్నాడు వాడు వాడిని ఏర్పరచుకుంటున్నాడు వాళ్ళందరిని కానీ సైతాన్ సమూహము సైతాన్ సమూహం లాగా ఏర్పరుచుకున్నాడు వాడు అందరూ వాడు కానీ మనం ఏం చేస్తున్నాం పరిశుద్ధ సమూహమైన దేవుని కుమారులైన మనము సర్వోన్నత కుమారులైన మనము మనం కూడా అనేకులు యుద్ధశూరులుగా తయారు లేదా అనేకులు సేవకులు మన సేవలో ఎంతో మంది రక్షణలోకి గొప్ప గొప్ప సేవకులు మన సేవలో రావాలా వాళ్ళ ఆ రీతిగా మనం తయారు మనం కూడా దేవుని సంఘాన్ని విస్తరింపజేయాలా వాళ్ళంతా బాగా పనిచేస్తున్న మనం వాళ్ళకి మించి మనం పనిచేయాలా మనం చూడండి కానీ ఈ రోజు ఎక్కడ జరుగుతుంది సైతాను సంగాని మోసగించి సంఘం ద్వారా వాడు పని నెరవేర్చుకుంటాడు మోసగింపి వీడి మీద వాడు వాడి మీద ఈ అట్లా చేసుకుంటూ వాళ్ళు మోసపోయిన సంగతి కూడా తెలియని ఎంత గుడ్డితరం చూడండి అక్రమం విస్తరించిన చేట ఒకరికొకరు అభ్యంతరపరచుకొని చెప్పుండడు ఆీటిగా ఇవన్నీ మన ప్రభు చెప్పిండు రెండు సంవత్సరాల క్రితమే చూడండి అక్రమం విస్తరణ చేట అనేకులు ప్రేమ చల్లారును అంతం వరకు సహించి వాడో ఎవడో వాడే రక్షింపబడను ఇది క్లు అన్నట్టు చూడండి అక్రమ విస్తరిస్తే చలారిపోదంట ప్రేమ కానీ ఎవరైతే అంతం వరకు ఆయన ప్రేమలో నిలిచి ఉంటారో చూడండి వాడే రక్షింపబడతారంట ఇప్పుడు చెప్పండి ఈ చివరి కాలంలో ఇది అంత్య దినంలో కాదా ఈ అంత్య దినంలో మనం ఎదుర్కోబోయే శ్రమలు సమస్యలు ఎన్నో ఉన్నాయి భయంకరంగా కానీ వాటన్నిటి నువ్వు ఎదుర్కోవాలా అంతం వరకు నువ్వు సహించాలంట లేక నీ కాలం ముగించేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలా ఈ దుష్ట ఈ లోకమంతా వాడే అందులో ఉంది కాబట్టి వాడి అంత ఈజీగా నిలిచిపెట్టాడు కానీ వాడు విజృంభించి పనిచేస్తాడు కానీ మనం కూడా విజృంభించి పనిచేయాలా అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాల ఆత్మ వలన దేవుని వాక్యం పరిశుద్ధాత్మ అభిషేకం ఆత్మ వలన పట్టుకొని మనం దుష్ట శక్తితో యుద్ధం చేసి అనేకులు ప్రభుత్వంతో మనం నడిపించాలా చూడండి మనుషుల్లో ప్రేమ అక్రమే విస్తరిస్తే ఏమైంది చెప్పండి మోసము కుట్ దగాలు ఇస్తేమవుతుంది కొట్లాట్ల గొడవలు వస్తున్నాయి ఆ నరహత్యలు జరుగుతూ ఉంటే ద్వేషాలు వెలుగుతూ ఉంటే భయంకరంగా రక్తపాతం అయితేనే ఉంటుంది కానీ మనుషులకు దేవుని ప్రేమను చూపిస్తే ఆ యొక్క దుష్టాత్వం నుంచి వాళ్ళు బయటకు వస్తారు చూడండి అందుకు దేవుడు మనల్ని పెట్టిండు కాబట్టి అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టిండు ఎవరు కూడా నశించిపోవద్దు కానీ మనము వాళ్ళకి సువార్త చెప్పాలా అక్రమ విస్తరించకుండా దాన్ని మనం ఏం చేయాలా ఆయన ప్రేమను చల్లారిపోకుండా మనుషులు ప్రేమ నుంచి మనుషులు తొలగిపోకుండా ఆయన ప్రేమలో మనం నిలబెట్టాలా అది మన మన సేవ మన కర్తవ్యం నిజంగా ప్రేతులను నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలు గాయమన్నాడు ఇవన్నీ ఆయన గొరెలే ఈ లోకమంతా ఆయన బిడ్డలే కానీ వాళ్ళ మనకు గాయాలా వాళ్ళ మన ప్రభుత్వం ఎంత చూడండి అక్కడ ట్రైబల్స్ ఏరియాలో మేము పోతున్నప్పుడు ఎంతో మంది దీనస్థితులు ఉన్నదా వాళ్ళ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటుంది కానీ అక్కడ ఏదేదో ఏది ఏమేమో చేస్తున్నారు వాళ్ళకి కానీ వాళ్ళ జీవితాలు మటుకు బాగుపడతలేవు ఎన్నెన్నో కట్టడాలు కడుతున్నారు అక్కడ పనికిరాని కట్టడాలు కానీ వాళ్ళ జీవితాలు మనకు బాగొతాయి అదే పూరి గుడిసెలా ఉన్నారు అదే పక్కగా ఉన్నాడు అంత సన్నంగా పోయి వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేక అన్నం ఏదో అడుగు తింటూ బతుకుతూ ఆ రీతిగా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు కానీ అలాంటి వాళ్ళకు కూడా సువార్త చెప్పనీ పోయినాం మేము కొంతమంది యాక్సెప్ట్ చేసి కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు ప్రార్థన చేసిన ప్రభు బిడ్డలకు మరొక అవకాశం అని ఒక ఊరికి పోయినాం ఒక ఊరికి పోతే అయ్యా మీ దగ్గర మేము మందులు తీసుకుంటే మా దేవతలు పనిచేవు మీ మందులు వద్దు మీ మీరు వద్దు మేము నుంచి వెళ్ళిపోమని చెప్పి అన్నారు చూడండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ శక్తులు అక్కడ పనిచేయువు మనం అడుగుపెట్టిన ప్రతి స్థలాలు అవి పనిచేయు ఆ ఫస్ట్ డే ఆ రోజు ఎవరి బేస్తారం రెండో తారీఖు మేము బయలుదేరినాం కదా ఆ రోజు సాయంత్రం మార్నింగ్ మూడో తారీఖు మార్నింగ్ పూట ఇక మేమంతా సిద్ధపడి రెండు టీంలు డివైడ్ అయిపోయిన తర్వాత ఒక టీంలో మేము నేను ఒక టీంలో ఉన్నాను ఆ చంద్రశేఖర్ అన్న ఒక టీంలో ఉన్నారు ఆయన ఒక టీమును అటు ఒక టీము ఇటు ఒక టీము కానీ మా టీమ్ మేము పోతా ఉంటే ఆ కూర్చున్నా కూర్చొని ప్రార్థన చేస్తున్న ప్రభు మేము అడుగుపెట్టి పత్తి స్థలాలు మీరు రక్షణ పొందాల ప్రభు నా మనసులో మేము ప్రార్థన చేసుకుంటా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా పోతా ఉన్నా పోతూ ఉన్నసరికి దేవుడు ఒక దర్శనం ఇచ్చిండు దుష్టాంతరం కనిపిస్తుంది దేవుడు మేము పోతా ఉంటే ఏ ప్రాంతా అడుగు పెట్టబోతున్నామో ఆ ప్రాంతాలు ఆ స్థలాలన్నింటినీ విడిచిపెట్టి భయంకరమైన పాములు ఎక్కడ అంటే ఎంత భయంకరమైన పాములు అవన్నీ పరిగెత్తి ఆ కొండల వైపు పరిగెత్తి మొత్తం మనుషులు స్థలాల్లోకి వెళ్ళిపోతాని ఆ ఊరి నుంచి వెళ్ళిపోతాని భయంకరంగా పాములు చూడండి నాకు ఆశ్చర్యం అనిపించింది అది దుష్టాంత నిజంగా అది నేను ఆ కాన్షియన్స్ లో ఉన్నా నేను నేను ఆ కాన్షియన్స్ లో ఉన్నా నాకు అన్ని తెలుస్తుంది కానీ అది నాకు అది దుష్టాంతరంగా నాకు కనిపిస్తూ ఉంది ఆ ప్రాంతాలు అవన్నీ అవన్నీ అక్కడి నుంచి పారిపోతా ఉన్నాయన్ని చూడండి సైతను వాడు మన మనం అడుగు పెడితే వాడు ఉండలేడు అక్కడ దేవుని శక్తి దేవుని యొక్క మహిమ ఆయన సన్నిధి మనతో పాటు ఉంది కాబట్టి మనం ఎక్కడ అడుగు పెడితే దుష్ట శక్తులన్నీ పటాపంచలు అయిపోవాల్సిందే అది దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం అది ఆయన ఆగ్నియత్వం మనం అభిషేకించండి చివరి కళ్ళ ముద్రించుకుండా అందుకు మనం అడుగుపెట్టి పత్తి స్థలాలు దేవుడు మనకి ఇస్తాడు సైతను బంధ మనుషులైతే విడిచిపెట్టి పడ్డాడు అక్కడి నుంచి ఎంతో మంది ప్రభువుని స్వీకరించినారు కొంతమంది తీసుకోలే కానీ ప్రార్థన చేసినాం దేవ మరొక అవకాశం బిడ్డలకి ఇవ్వని కానీ మేము అడుగుపెట్టిన ప్రాంతంలో ప్రార్థన చేసినాం అక్కడున్న దుష్ట శక్తులన్నీ పారిపోయిన గ్రామాలు విడిచిపెట్టి చూడండి దేవుని కార్యాలు అట్టుంటాయి అన్నట్టు ఎందుకంటే ఆ బిడ్డలు ఎంతో భయంకరంగా కొండ కొండల్లో జీవిస్తున్నారు వాళ్ళు చనిపోతే ఏం లేదంట వాళ్ళకి పడేస్తారంట అక్కడ ఎన్నో ఆచారాలు ఎన్నో మత ఆచారాలు పూర్వీకుల నుంచి ఆ దయ్యాలు వాళ్ళని పీడిస్తూనే ఉన్నాయి కానీ ఎవరు వాళ్ళకి వాళ్ళకి విడలు కల్పించాలా చూడండి ఎందుకంటే అది చేయాల్సింది పోయి ఈ రోజు సంఘము చూడండి ఎంతోమంది మారుమూల గ్రామాల్లో ఎన్నో అడవుల్లో పలు స్థలాల్లో ఎంత భయంకరంగా వాళ్ళు మగ్గిపోతున్నారు దేవుని ప్రేమ తెలుసుకోకుండా ఎంతోమంది కానీ అవి అట్ల సువార్త ప్రకటించకుండా ఈ లోకం అనే యూట్యూబ్ పెట్టుకొని కానీ యూట్యూబ్ పెట్టుకోవడం తప్పులేదు కానీ ఈ లోకం అనే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ట్రాప్ అయిపోయి అక్కడే ఉండి అంత నెట్వర్క్ వ్యాపిస్తుంటూ పనికి మాని చెప్పుకుంటూ అసలైన పనిని విడిచిపెట్టేసి ఈ లోకాతీతమైన పనులు వాళ్ళ మెప్పు కోసము వాళ్ళ ఇది కోసము వాళ్ళ ఉనికిని కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సైతం వాళ్ళు మోసగించిందా లేదా ఈ రోజు సంఘం అట్ట చేస్తుందా సంఘం నిల సంఘం నిలబడితే సంఘం ఎక్కడైతే ఉంటదో ఆ స్థలాల్లో సైతన్ శక్తులు గడగడ ఉనికిపోతాయి పాతాలలో ఒక ద్వారాలు కూడా నిలబడలేవు ఇప్పుడు జరిగిందా లేదా దేవుని బిడలే సంఘం బిల్డింగ్స్ కాదు మేము ఒక సంఘం అక్కడ అడుగుపెట్టినాం ఆ ప్రాంతాల్లో చూడండి ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ దృష్ట శక్తులు గజగజని పారిపోతున్నాయి అక్కడ ఉండలేకపోతున్నాయి ఎందుకంటే దేవుని మహిమ ఆయన వెలుగు అక్కడ దిగుతుంది కాబట్టి చీకటి శక్తులు ఉండలేవు అక్కడ ఎట్టి పరిస్థితులు చూడండి ఎంతో ఉన్నారు కదా దేవుని బిడ్డలు అలాంటి ప్రజల దగ్గర పోయి సువార్త ప్రకటించకుండా సేవకులు ఈ రోజు సైతాన్ ఎట్లా మోసగించింది వాళ్ళని అది ఎంత బాధ కదా చూడండి ఎంత బాధ చూడండి మనం ఎక్కడ ఎక్కడ బుట్టిను ఎక్కడ పెరిగినో ఏదో స్థలాలు పోయి సువార్త చెప్తుంటే ఆ స్థలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఒక ఆమె అంటుంది అయ్యా నువ్వు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వస్తున్నావు అయ్యా కానీ ఏడున్న వాళ్ళు మేము జైలేకపోతున్నాం బ్రదర్ మాకు చాలా సిగ్గుగా ఉంది బ్రదర్ చాలా బాధగా ఉంది బ్రదర్ మీరు దూరం నుంచి అంత ఖర్చు పెట్టుకొని మీరు వచ్చి మా గ్రామాల్లో సువార్త చెప్తాను నువ్వు కానీ మేము ఇక్కడున్న కూడా పక్కన ఉన్న గ్రామాలు లేని గ్రామాలు కొంతమంది సువార్త లేని గ్రామాలకు పోవటానికి కూడా మాకు అంతగా ఇదిగా ఉందని చెప్పి వాళ్ళ కనివిపు కలిగింది చలనం కలిగితే వాళ్ళు సాయంత్రం పోటబోతున్నారు లేని గ్రామాలు ఎక్కడైతే సువార్త లేదు ఆ రోడ్డు పక్కన ఉన్న గ్రామాల్లో అక్కడ పోయి ఐడెంటిఫై చేసి అక్కడ పోయి వాక్యం చెప్తా చూడండి కథలకైతే వచ్చిందా లేదా అందుకే మనం మనం పోతా ఉంటే అనేకులు మనల్ని చూసి దేవుని సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళకు కూడా అదే మేము ఇంతకాలం దేవుని నమ్ముకున్నాం ప్రభు నమ్మనిస్తున్నాం కానీ మేము ఈ రీతిగా చేయలేకపోయినా అదొక విధానం వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళకు కనిపి కలగొచ్చేమో వాళ్ళు మార్పు చెందొచ్చి వారి మేము కూడా సువార్త చెప్పాలా వాళ్ళ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నది మరి మేము ఎక్కడున్న వాళ్ళు మనం ఏం చేస్తాను అని కనువిప్పగలుగుతుందా లేదా చూడండి మనం పోతే అలాంటి కార్యాలు జరుగుతాయి అమోఘమైన కార్యాలు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి మేము గ్రహించగలిగినది దేవుడు నాకు చూపించిన కూడా ముందు రోజుల్లో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి రోగులు స్వస్థత పొందుతారు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు తిరుగులేస్తారు మనం మనం నడుస్తుంటేనే మన నీడలలో రోగులు స్వస్థత పొందుతారు ఎందుకంటే ఏసు ప్రభు ఉండడం మనలో ఆయన మహిమ మనం పోతూ మనలో ఉన్న దేవుని మహిమ దేవుని శక్తి మన నుంచి ఆయన ప్రభావము మన నుంచి బయటకు వెళ్తుంటే మనుషులు శక్తుల మీద విజయం పొందుతూ ఉంటారు వాళ్ళంతా విడుదల పేతురు వెళ్తూ ఉంటే తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర నడుస్తుంటే ఆయన దగ్గర పడేసిరు ఆయన నీడదగిలి మనుషులు స్వస్థత పొందినంటే పేతురు నీడ అది పేతులు ఏముంది గొప్పతాను మనలా ఏముంది గొప్పతాను దేవుని యొక్క మహిమ దేవుని శక్తి పేతుల్లో ఉంది దేవుని ఆత్మ పేతుల్లో దేవుడి పేతుల్లో ఆయన నడుస్తుంటే దేవుని ప్రభావము బయలు వెళ్తుంది ఆ ఒక ఏమంటారు ఆయన శక్తి ఒక ట్రాన్స్ఫామ్ అవుతున్న ప్రదేశం ఆయన మహిమతో నిండుకుపోతుంది అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ఎప్పుడు తెలుసా మనం తీర్మానించుకుని పోయినప్పుడే కానీ ఈ రోజు సంఘం ఆ రీతిగా లేదు అపోస్తుల కార్యమే చదవచ్చు అపోస్తుల కాలంలో ఆదిమ సంఘము ఎట్లాంటి సేవ చేసింది ఈ చివరి కాలంలో ఈ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో డినామేషన్ డినామినేషన్స్ వ్యవస్థలు ఉన్నాయి కానీ ఒక్క వ్యవస్థ కానీ అపోస్తులు బోధలాగా చేసి అపోస్తులు వేసిన సేవ చేస్తున్నారు ఈ రోజు లేదు ఒకప్పుడు చేస్తుండొచ్చు ఖచ్చితంగా చేస్తుండొచ్చు కానీ రాంగ రాంగ రాంగ రాంగ ఏమవుతుంది తెలుసు మనకు కాబట్టి ఈ రోజు ఎట్లా ఉంది కానీ దేవుడు చివరి కాలంలో ఒక చిన్న గుంపులు లేపుతున్నాడు ఎందుకంటే వాళ్ళకు రోషం రాగాలని చూడండి రోషం రావాలా ఎందుకంటే రోషం తెచ్చుకోవాలా అనేకులు పురిగొల్పాలని వాక్యం హేవిలు రాసిన పత్రికలు మనుషులు మనం పురిగొలపాలంట రెచ్చగొట్టాలంట దేవుని ఆత్మలు ఎందుకు రెచ్చగొట్టడం కొట్లాట కాదు ఈ లోకంలో రెచ్చగొడతా ఉంటు అది కాదు ఆత్మ ఆసక్తిని రెచ్చగొట్ట నీలున్న ఆత్మను రెచ్చగొట్టాలా నీలున్న ఆసక్తిని రెచ్చగొట్టాలి ఒకప్పుడు నీకున్న ఆసక్తి ఈ రోజు నీకుందా ఆ రీతిగా దేవుని ఆత్మ వాళ్ళ ఆసక్తిని మనం బయట తీసుకొని రావాలా చూడండి అప్పుడే నువ్వు చెప్తా ఉంటేనే దేవుని శక్తి వాళ్ళ తగిలి ఆసక్తి రెట్టింపైకి వాళ్ళకు గురించి అలానే వచ్చి లేసి నిలబడతారు ప్రభుత్వరకు ఎంతోమంది లేరు ఆ రీతిగా నేను చాలా మంది చూసినా ఒకప్పుడు మన జీవితాలు అట్లానే ఉండే ఒకప్పుడు అట్లనే ఉండే ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకుంటూ ఆదివారం చర్చిగా ఉండే కానీ కేబీపీఎం మినిస్ట్రీ బైబుల్ స్టడీకి వచ్చిన తర్వాత నా జీవితం నా లైఫే మారిపోయింది లైఫ్ స్టైలే మారిపోయింది నా మాట తీరు మారిపోయింది నా నేను జీవించే విధానం మారిపోయింది ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలినాను ఎందుకు తెలుసా ఆ దేవుని దేవుని కృప అది అంతే ఆయన కృపనే ఎక్కడ సకల జన్ల సమ్మ్య అక్కడ పోయటో నేను చెన్నై పోయిటోడు ఆ టైంలో పోతే నా లైఫ్ ఎట్లుండేదో ఈ లోకంలో కడిచిపోయి ఎట్లుండేదో తెలియదు కానీ దేవుడు ఆ రోజు తెల్లారుదా ఉన్న దేవుడు ఒక దర్శనం కలలు ఇవ్వటం అప్పుడు ఈ రోజు వరకు ప్రభు నన్ను పట్టుకొని ఆయన నడిపిస్తున్నాను ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి కానీ వాటి అన్నిటి నుంచి ఆయన కృపనిచ్చి నన్ను బలపరిచి నడిపించిన ఈ రోజు కూడా ఎందుకంటే అది మనలో ఏ గొప్పతనం లేదు కదా ఆయన ప్రణాళికలో మనం అంతా ఒక భాగం చూడండి ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఎక్కడ పోగలం యోన నినివే సువార్త ప్రకటించమంటే ఏర్పరచుకుంటే ఆయన తరచుకు పోతున్నాడు అంతే మళ్ళీ అందరినీ దేవుడు ఏర్పరచుకున్న సేవకులందరినీ నువ్వు నువ్వు నువ్వు చేయలేదనుకో సేవ నీ చేత ఎట్ట చేపించుకోవాలో తెలుసు యోన యోనా జీవితం దాని సాదృశ్యం ఎక్కడ పోతే యోనా పో నువ్వు ఎక్కడ పోయినా తిరిగి నా దగ్గర రావాల్సిందే ఈరోజు సంఘము ఎటు పోతుంది దేవుడు ఏం చెప్పిండో వాళ్ళ సంఘం ఏం చేస్తుంది ఈరోజు అది ఎంత వేదన కదా అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడు వాడుకుంటున్నాడు వాళ్ళని గణహీనమైన ఘటం లాగా కానీ వాళ్ళు గణహీనమైన ఘటం లాగా వాడబడుతున్న సంగతి కూడా గుర్తించలేస్తానండి ఎంత గుడ్డితనంలో ఉన్నారు ఈ లోకం ఈ వ్యవస్థ అంతా అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుని వాక్యం లేకపోతే మనం తెలియదు ఆయన వెలుగు లేకపోతే ఈ చీకటి కాలంలో మనం ఎట్ట చెప్పు ఎక్కడికైనా పోతాం అందుకు ఆయన వెలుగు అవసరం ఏ స్ప్రభ వెలుగు ఆయన మన హృదయంలో ఉంటే వెలుగు ఈ లోకంలో ఎక్కడుంది చీకడగల చోటు మనం చూస్తాం ఎక్కడ ఏం జరుగుతుందో మనం చూడగలం మనం మన హృదయంలో ఆ వివేచన ప్రభు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు ఈ రోజు ఏ రీతిగా ఉంది వ్యవస్థ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి సైతానికి సమయం కొంచెమే వాడు విద్యలు మించి పనిచేస్తున్నాడు కాబట్టి మనం వాడికి మించి మనం పనిచేయాలా అనేకులకి ఈ సత్యం బయలుపరచబడాలా కానీ వాళ్ళు అతిథులు పెట్టేసి ఈ లోకపదమైన వాటి మీద నిమగ్నం అయిపోయి వృధా చేస్తూ వాళ్ళు చేస్తున్నారు దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తున్నారు పైగా సైతాను వాళ్ళని వాడుకున్న సంగతి వాళ్ళు తెలియని ఇది బహు కష్టతరంగా ఉంటుంది అందుకే అంటారు చివరి కళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా నీ నామంలో మేము నీ నామంలో మీరు రోగులు బాగు చేయలేదా ఇది చేయలేదా అక్రమము చేయవాలరా మీరు ఎవరో నాకు తెలియదు దాని నుంచి మీరు వెళ్ళిపోండి పోని నరకానికి నిత్య నరకానికి పోడి అంటాడు సేవకుల్ని సేవకులు మాట అంటే చివరి టైంలో అంత అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం లేదు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందండి ఈ నామంలో అంటే ఏసు ప్రభు నామం వాడుకున్నారు ఈ లోకమంతా ఆయన నామం వాడుకుంటుంది కానీ ఆయన నామానికి రావాల్సిన మహిమను ఆయన ఆయనకు రావాల్సిన ఘనతను ఇవ్వలేకపోతుంది క్రైస్తవ సంఘం ఇవచ్చు నేను తండ్రిని నాకు రావాల్సిన ఘనత ఏమైంది నేను మీ దేవుడిని నాకు రావాల్సిన మహిమ ఏమైంది ప్రశ్నించలేదే మీకు గ్రంథంలో చూడండి ఎవరికి తోచి దేవుడికి నేను ఇస్తున్నా దేవుని పూజిస్తున్నా దేవుని ఆరాధిస్తానని చెప్పుకోను కానీ ఆయన నీ ఆరాధన స్వీకరిస్తలేడు ఎందుకంటే నువ్వు చేస్తలేవు నీ సొంత తలంపులతోని మానవ కట్టడలతోని మానవ పదాలతో నన్ను ఆరాధిస్తే నేను స్వీకరిస్తాన మీ ఆరాధన నాకు అవసరం లేదు నేను సర్వశక్తి దేవుడన ఆయన చెప్తున్నాడు ఆ రీతిగా మన ప్రభు ఆయన మహామహుడైన మహాగనుడైన సర్వోన్నతి అయిన దేవుడైన అంత గొప్ప దేవుని బిడలము చూడండి ఆయనకు రావాల్సిన మహిమని ఈరోజు ఏం చేస్తుంది కైస్తవ సంఘం ఆ సైతం ఎదుట నిలబడలేకపోతా ఆ వాడు ఎట్ట మోసగించండి సంఘాన్ని ఆ ఎక్కడుంది ఐక్యత చెప్పండి సమాధాన బంధం ఎక్కడుంది ఐక్యత ఎక్కడుంది సేవకుల సేవ ఐక్యత లేదు ఈ చర్చకు ఆ చర్చకు ఐక్యత ఏ రీతిగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావు ఆ రీతిగా వాడు మోసగిస్తున్నాడు మనుషులు కానీ గ్రహించలేని స్థితులు ఉంది కాబట్టి అనేకులు ప్రేమ చలారిపోతుందంట అక్రమ విస్తరణ చేట అనేకులు ప్రేమ చాలారిపోదు అంతం వరకు సహించేవాడే రక్షింపవాడును నువ్వు వాక్యాన్ని ముగిస్తున్నా కాబట్టి నువ్వు అంతం వరకు నువ్వు సహించాలా ప్రగాఢంగా నా చూస్తున్నావు అంతం వరకు నా క్రియలు గట్టిగా చేపట్టిన వాడు నేను కలిగిన గట్టిగా పట్టుకుంటేనే నువ్వు నీకు రక్షణ నేను తిరిగి వస్తా అప్పుడు నేను బహుమానం ఇస్తా ఎవడు నేను బహుమానం అపరింపబడకుండా అంటే నీ రక్షణ కూడా పోతుందని చెప్తున్నా అక్కడ కానీ ఎంత జాగ్రత్తగా జీవించాల మనం కానీ ఈ చివరి గడియలి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది ఏ క్షణం ఆయన రాకడ ఉంటుందో మనకు తెలియదు కానీ ఆయన రాక సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఈ లోకం అంతా గలివిలుగు ఉందంతా రెండు వేల ప్రభు మనం చెప్పిండు కానీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు ప్రవచనాలు అవన్నీ కానీ ఈ చివరి కాలంలో నువ్వు ఎంతగా ప్రభువులను ఉంటే అంతగా నువ్వు రక్షింపబడతాయి ఇది మటుకు గ్యారెంటీ చెప్తున్నా చూడండి నువ్వు ఎంతగా ప్రభువుకు నువ్వు సన్నిహితంగా ఉంటావు అంతగా నువ్వు నీకు ప్రొటెక్షన్ లేకపోతే నువ్వు ఖచ్చితంగా శ్రమల పాలు చూడండి ఆయన సంధి నుంచి మన దూరంగా పోతే ఖచ్చితంగా సైతం దేవునికి మనకు గ్యాప్ రావద్దు నేను ఒక వీడియో చూసిన ఒక యూట్యూబ్ లో ఒక చాలా కాలం క్రితం నేను కేబీపీలో కూడా పెట్టినా వస్తారు చాలా రోజుల రెండు జింకలు పోట్లాడుతూ జింకలు రెండు రెండు కొమ్ములు పెనేసుకొని భయంకరంగా పోట్లాడతా పోట్లాడతా ఉన్నాయి అవి ఇరుక్కుపోయి పోట్లాడి పోట్లాడి ఆ కొమ్ములోని ఇరుక్కుపోయి అది అయినా కానీ అవి ఇద్దరు పొడుచుకుంటూ కోట్లాడతా ఉన్నాయి కానీ దూరం నుంచి ఒక సింహం చూసి ఏం చేసింది అది వస్తున్నా కానీ వస్తున్న స్థితి వస్తుందనే తెలియకుండా కోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటే ఆ సింహం వచ్చేసి తినేసింది చూడండి అక్కడ ఒక ఆత్మీయ మనం చూస్తున్నాం అక్కడ చూడండి రెండు జింకలు రెండు ఒకటే తెగకు సంబంధించి కదా రెండు కొట్లాడుకుంటున్నాయి సరే కొట్లాడుకుంటున్నాయి కానీ సైతాను వాళ్ళు ఇద్దరు కొట్లాడుతుంటే సైతాన్ ఎట్లా దూరుతుండో అక్కడ దూరు ఏం చేసి అనేది మనకు అర్థం చేసుకోవాలి ఈ రోజు జరుగుతుంది కూడా అదే విశ్వాసాలు విశ్వాసాలు కొట్లాడుకుంటున్నారు ఒకరినొకరు అప్పగిప్పుకుంటున్నారు అభ్యంతర పడుతున్నారు కానీ వాళ్ళ మధ్యలో సైతాన్ నుంచి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు వచ్చి పడింది వాటి మీద తినేసింది ఒంటిని ఒకటి తప్పించుకుంది ఒకటేమో తినేసింది చూడండి ఒకదాని ఇద్దరు ఒక అదే కనుక ఇద్దరు కొట్లాడుకున్నాడు అంటే ఈ రెండు తప్పించుకుంటే కానీ దాని ఒకదాని గుండా ఒకదాని ఒక లేదా నష్టం జరిగిందా లేదా చూడండి ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లా ఉంది అటు చెప్తే చాలా కష్టంగా ఉంటుంది చూడండి అంత భయంకరమైన వ్యవస్థ ఈ లోకంలో ఉంది కాబట్టి ఈ చివరికి వాళ్ళందరినీ సమాధాన ఆ సమాధాన పరచి సువార్తను దేవుడు మాకు అనుగ్రహించండి మనం చూస్తాం కొరింది పత్రికలో ఈ లోకాన్ని మనని సమాధాన ఆ సమాధాన పరిచి సువార్త మనుషులు కనువిప్పు కలగాల వాక్యాన్ని ప్రకటిస్తే మనుషులు హృదయాలు మండాలా వాళ్ళ హృదయంలో ఉన్న ఆసక్తి రావాలా భక్తిహీనత పోయి దేవుని యొక్క ఆత్మీయమైన భక్తిలోకి వాళ్ళు రావాలా వాళ్ళు కనువిప్పు వాళ్ళ హృదయాలు తెరవబడాలా అలాంటి వాక్కు దేవుడు మనకు అందరికీ ఎందుకంటే ఆయన రాక తొరగి ఉంది శ్రమలు వస్తే మన ఖచ్చితంగా శ్రమ ఉండదు కానీ పత్తి నుంచి మనం ముందుకెళ్తాం మనం చూసేం ఉపమన రీతిగా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిండు మోషకు అధికారం ఇచ్చిండు అని అధికారం వాడినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అయింది కాబట్టి మన బలహీనతలందు ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది ఒకసారి చూడండి ఇది ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలం చూడండి పౌలు రెండో కొరింద రాసిన పత్రిక చూస్తే పరిణోద్యంలో నేను ఎప్పుడు బలహీనో అప్పుడు నేను బలవంతుడు బలహీనత నా శక్తి పరిపూర్ణం అవుతుంది అంటాడు నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు అంటాడు అట చెప్పగలం మనం నువ్వు ఎక్కడైతే బలం నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రమలో ఉండవో ఆ శ్రమలో విజయం పొందినవాడు ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉన్న నీ బలవంతుడును అని నువ్వు మనం చెప్పగలమా అదే కదా మన విశ్వాసం అంటే కాబట్టి ఎర్ర సముద్ర దేవుడు పాయలు చేసిండు మోసే నీ కర్ర తీసుకొని కొట్టి మోసే అన్నాడు కొట్టిన అధికారం వాడిండు శక్తి రిలీజ్ అయింది రెండు పాయలైపోయింది సముద్రం ఆరిన నెల నడుచుకుంటూ అంతే దేవుడు మనకు అధికారం ఇచ్చిండు కదా పత్తి అధికారం పయనించి రావాల్సింది ఆయన అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనం ఎప్పుడైతే ఆయన వాడతామో అప్పుడు ఆయన శక్తి రిలీజ్ అవుతా ఉంటుంది ఆయన అధికారం ఆయన అధికారం మనకి ఇచ్చిన అధికారం శక్తి రెండు కలిస్తేనే కార్యం జరుగుతుంది చూడండి అధికారం ఉండి శక్తి లేకపోతే లాభం లేదు కదా అంతేనా కదా కట్టె ఉంది దాంట్లో జీవం లేకపోతే మనిషి ఉండవు జీవం లేకపోతే వేస్ట్ కదా అది మనిషి జీవం లేకపోతే వేస్ట్ కాబట్టి మనిషి ఉన్నప్పుడు జీవం ఉండాలా కాబట్టి దేవుని వాక్యమే జీవం కదా ఆయన శక్తి నీలో ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ప్రతిక్షణం బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా సైతానికి సమయం కొంచెం అనే వాడు బహు గర్జించి సింహం వాళ్ళు ఎవరిని మింగుదాం అనే వారికి వాడు వాడు వాడు ఎవరిని పడదామని వాడు కాబట్టి వాడికి మన అవకాశం ఉంది సంఘాన్ని పట్టబోతున్నది ఆల్రెడీ పట్టింది వాడి నోట్లకి సంఘాన్ని బయటి తీసుకొని రావాలా మనం చూస్తాం హుషేయ గ్రంథంలో సింహము ఎలుకు బంటి నోట్ల నుంచి కాలు లేని చేతులను మనం బయట తీసుకురావాలంట సైతాను వాడి నోట్లకెళ్ళి మనం తీసుకురావాలి దావిదు ఆ గొర్రెపలని ఎలుకుబంటి నోట్ల సింహం నోటి నుంచి లేదా బయటికి దాన్ని చీల్చి బయట తీసుకొచ్చిందా లేదా ఈ రోజు సంఘము వాడి అట మింగుతుంది అది అబద్ధ బోధను మింగుతుంది అబద్ధ బోధ అబద్ధ జలాన్ని కక్కింది సంఘం రోజు అబద్ధ వాక్యలతో మనుషులు మోసగిచ్చు అంతకంతగా చెడిపోతున్నది ఆ విష జ్వలాన్ని మనం బయట తీయాల చూడండి పది దానికి ఒక ఇరుడి ఉంటది కదా పది ఒక మందు ఉంటుంది అబద్ధం ఉంది సత్యం ఉంది కానీ అబద్ధము ఖచ్చితంగా ఇప్పటిన నాశనం కావాల్సింది కానీ సత్యాన్ని ప్రకటించినప్పుడు ఇది అబద్ధం తెలుసుకొని బయటపడతారు అంత అబద్ధం ఉంటే అంత కరెక్ట్ అనుకుంటాం కదా ఇప్పుడు ఒక ఒక ఊరు ఉందనుకో ఒక దేశం ఉందనుకో ఆ దేశంలో అంత అబద్ధం ఉందనుకో అంత అందరు ఏం చెప్పినా అందరూ అబద్ధాలు చెప్తున్నామేది ఇదంతా ఇదే సత్యం అనుకో అంతా అదే నమ్ముకూలు ఉంటారు అదే ఎవడన్నా ఒకటి వచ్చి ఆ ఊర్లో ఇది అబద్ధం ఇది సత్యం అని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా అరే ఇంతకాలం ఇది ఇట్లా ఉంది కానీ ఇది ఇట్లా లేదే బైబుల్లో అని ఎవడన్నా ఒకడన్నా బయటికి రాబోతాడా కనివిప్పగలిగి అప్పుడు తెలుసుకుంటే ఇది అబద్ధం అని ఆలస్యంగా కాబట్టి మనం అటు చెప్పాలా ఆయన వాక్యాన్ని ధైర్యంగా చెప్పాలా కాబట్టి అలాంటి ధైర్యపు ఆత్మను ప్రభు మనకి ఇచ్చింది నేత నమ్ముతా సంపూర్ణంగా ఏ నిషా మనం ఏ మనం భయపడొద్దు సంపూర్ణంగా మనం సాగిపోవాలా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలని దేవుడిని అధికారం ఇచ్చింది శత్రుపాలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు ఈ లోకం మీద నీకు అధికారం ఇచ్చిండు మనం వాడాల కానీ వాడు మోసగించండు మీకు ఏం లేదని చెప్పి వాడు మోసగించి ఏం చేస్తుండో ప్రవ్వా ప్రవ్వాని అనేలాగా వాడు మోసగించి ఆ సత్యని మరుగుపరిచిండు వాడు కానీ గుడ్డితనం చేసిన వాడు ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చిన ఆ రీతిగా ఒట్లాడుకుంటూ గొడవలుతాను కానీ దేవుడు మనకి ఆ కళ్ళునిచ్చిండు ఆత్మీయ నేతలు అవి చూసి కళ్ళు ఇచ్చిండు దేవుడు అందుకు వాడు ఒప్పజనం వెంట ఉంటాడు మన ఎదుట మనం ముందు ఉంటాడు వాడు ధైర్యంగా గొప్ప జనం వెనక్కుండడు వాడు తెలియదు వాళ్ళకి ఎటుబోళ్ళ డైరెక్షన్స్ వెనక ఉండి వాడు మోసగిస్తున్నాడు కానీ వాడు సైతం మనం ముందు ఉన్నవాడు ఎందుకంటే మనం ముందుకు పోయిన వాడు ఏ రీతిగానే అడ్డగిస్తూ ఉంటారు కానీ మనం మటుకు ఆయన ఇచ్చింది కదా ఆత్మ లేనకు అడ్గం సైతాన్ అధికారం ఆ రోజు మికాయల దూత సైతాన్ని అడ్డగించిండు పాత నిబంధన కాలం ఈ రోజు కొత్త నిబంధన కాలంలో నువ్వే మికాయల దూత సైతనం నువ్వే అడ్డగించాల సంఘంలోకి వాడిని పోకుండా నువ్వు అడ్డగించాల దేవుడు నీకు అధికారం ఇచ్చిన పవర్ నువ్వే దూత ప్రధాన దూత నువ్వే మనం అంత దూతలమే సంఘ దూతకు రాయమ కాబట్టి మన సంఘాన్ని కాపాడాలంటే నువ్వు ఒక సోల్జర్ లాగా ఉండాలా ఒక ఒక సైనికుల్లాగా ఉండాలా నీ నీ దేశాన్ని కాపాడుకోవాలా ఈ వ్యవస్థ మనకు కాపాడాల అంటే మనం ఒక సైన్యంలో మనం నిలబడాలి యుద్ధం నేర్చుకోవాలా ప్రభు నేర్పిస్తారు నాకు నాకు వేళ్ళకే నా పోరాటం నేర్పమాడు ఆయన మనకి మనం నేర్చుకోవాలా ఆయన సైన్యంలో గడపాలా బహు విశేషంగా ప్రార్థనలు వాక్యంలో ధ్యానించి అనేకులను ప్రభుత్వంతో నడిపించాలా అనేక స్థలాల్లో అనేక ప్రాంతాలకు వెళ్లి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులు ప్రభుత్వంతో నడిపించాలని ఆ రీతి మన నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకతాన్ని నీకెంతో వందాలిసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ప్రభు మమ్మలు మీ కృపలో భద్రపచ్చుకున్నైనా గొప్ప దేవ ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సైన్యులు గడిపే భాగ్యాన్ని కృపర మాకు అనుగ్రహించడానైనా ప్రతి సోదల మీద మాకు విజయం ఇస్తున్నారు ప్రభావ ఉపశమనం కల్పిస్తున్నైనా నీకు ఎంతో అన్నాను ప్రభావ గొప్పదేవ నా ప్రభావ సైతానికి సమయం కొంచెం అని బహు విజృంభించి పనిచేస్తుంది ప్రభావ అయినా కానీ ఈ లో సంగమంతా ప్రభావ ఈ లోకంలో పనిచేస్తుంది ప్రభావ ఈ లోకాదీతమైన వాటి మీద ఉంది కానీ ప్రభావ ఉత్తమమైంది మర్యా ఎన్నుకుంది ప్రభావ కానీ మార్త మటుకు ఈ లోకాధితమైన విషయాలతో కొట్టుకొని మేము మార్తలాగా ఉండకుండా మరేలాగా ఉండి మీ బాల దగ్గర కూర్చోని నేర్చుకొని ఓ ప్రవ్వ అన్నికులు ప్రకటించాలా ప్రవ్వ నైనా ఈ లోకం అంత వ్యవస్థ అంత దిగజారిపోతుంది ప్రేమ చల్లారిపోద్దన్నారు అక్రమ విస్తుండ చేత అన్నికులు ప్రేమ చల్లారిపోయింది ప్రవ ఈ చివరి కాలంలో మొదటన్న ప్రేమ లేదు ప్రవ్వా కానీ ప్రవ్వా మేము ఆ రీతిగా ఉండకుండా ప్రవ్వ ఆ కలవలిసిల్లో చూపిన ప్రేమ చివరి వరకు ప్రవ్వా మరణించేంత వరకు లేక మీరు తిరిగి లోకంలో వచ్చేంత వరకు ఆ ప్రేమలు మేము నిలిచి ఉండాలా ప్రవ్వ పశుధాత్మలు మేము ప్రార్థించాలా ప్రవ్వ ఆయన మాకు మాకు ఇచ్చిన విశ్వాసాలు మేము కాపాడుకోవాల ప్రవ్వ అంతవరకు రక్ష్యం సహించాల ప్రవ్వ అలాంటి ఓర్పు సహనాలు కలిగి మీ ఆత్మజీతం నడిపించమని ప్రార్థిష్టం లేదు మీకు నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాలా ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రయించండి ఆ కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించి మీ కొరకు సాహసం పెట్టుకొని మీరు ఆ కొరికి సిద్ధపరచుకోమని ప్రార్థిష్టం లే దినవంతం మీ సాహించి నడిపించి సురక్షితతో మా ఓ ప్రవ్వ మీరే మాకు పది విషయంలో సహాయకులు నడిపించి మీకు పరిశుద్ధ నడిపింపు మాకు అనుగ్రించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థిస్తాం తండ్రి స్తోతం ప్రభా పశుద గొప్ప దేవ జీవంగల రాజా మహిమోన్నత దేవం మీకెంతో లెక్కలేని వందనాలు ప్రభు వాకి చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభు మీతో సమాధాన పడి మేము ఉండాలా రాజా ఏసయ్య ఐక్యతని రేకెత్తించండి ఒక ప్రభు శక్తి బలం చేత మేము ప్రభు సార సారంగా మేము కృప చేత మీ కనికరం చేత దేవం మీ నామం మహిమ పరచబడ నిమిత్తమే శ్రభ తీర్మానం చేసుకునే జీవితం శ్రమలు శోధనలు ప్రభా ఎరుకులు ఇబ్బందులు చూసి వెనుకడుగు వేయడానికి వీలదు ప్రభావం క్రీస్తు నామంలో వాటన్నిటిని జయిస్తూ ప్రభ తుది శ్వాస వరకు పరిశుద్ధత కలిగి ప్రభ ఈ లోకంలో మీ సాక్షిబిడ్డగా నిలబడాలి ప్రభా సాయపడండి ప్రభ కృపజించండి ప్రభ అనేకుల లోపట ప్రభు ప్రేమ నిజంగానే చల్లారిపోయింది ప్రభా కానీ దేవ మీరు మాలో ఉన్నారు ప్రభావం మాలో ప్రేమ ప్రభ ఎన్నడికి చల్లారదు ప్రభా హలేలోయ మీ ప్రేమ చల్లారంది ప్రభా అది మేము అంటుకు అట్టుకుని ఉండాలేసి ప్రభా అలాంటి పరిశుధ ఆత్మశక్తి మా సహాయం మాకు దయచేయండి మోకరింపు జీవితం ప్రార్థనలో ప్రభావ ఎక్కువ స్వామ్యం గడపాలా వాక్యాలను ధ్యానించాలా ప్రభా హలేలోయ రాజా మీరే మా కుండ కోట ఆశ్రయదు దుర్గము ఓ ప్రభా మీరు తప్ప ఈ లోకంలో ఎవరు కాపాడలేరు ప్రభా కాబట్టి రాజా మీరేం ఉన్నది కాచి కాపాడి పరిషత్తులకు నడిపించి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాలా ప్రభా పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయి బంధనాలు ప్రభా కృతజ్ఞత స్పృతులు స్తూత ఫల పరిశుద్ర సర్వశక్తి మంత్రి సర్వాధికారి నీకే బంధన ప్రభా వేలాది దుర్థలతో కూడిన మాహో త్రమైన గొప్ప దేవ నీకే స్తోత్రం నీకే ఉన్నాడు తండ్రి దేవాయసు ప్రభ మరి వాక్యం చేత మాట్లాడిన ప్రభా నీకే వందన ప్రభ దేవాయసు ప్రభా మరి వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడి మా వృధన ప్రభా మరి మాత్మలను ప్రభ మీరు ఎంతో బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయేసు ప్రభ నేను హత్తుకొని ఏ విధంగా జీవించాలి ప్రభా మరి ఈ రోజు మాకు వినిపించిన ప్రభా దేవాయసు ప్రభ ఎల్లప్పుడు ప్రభ నిన్ను హత్తుకొని మేము జీవించాలి ప్రభ దేవాయసు ప్రభా క్రీస్తు పోలిక మేము ఉండేవాళ్ళ ప్రభ దేవా తండ్రి గుణగణం మేము ధరించుకోవాలి ప్రభ దేవాయసు ప్రభా మరి నీ యొక్క గుణగణం చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస్రభ మేము ఎక్కడ కూడా మోసపోవద్దు ప్రభా అనేకులకు యొక్క సత్యాన్ని మేము ప్రకటింప చేయాలి ప్రభా ఐక్యతగా మేము జీవించాలి మరి నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క ప్రేమలో మేము ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి ప్రభా మమ్మల్ని ఆ విధంగా నడిపించమని ప్రభావ సహం చేయమని తండ్రి దేవాయస ప్రభా మళ్ళిక్రీసులు ప్రభావ మేము శ్రమ పాలి అయి ఉండిన ప్రభా నీ నామనికి ప్రభ ఎంతో మహిమకరంగా ఉండాలని మేము నిర్ణయించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని అట్లా నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఆత్మ మాలో నిలిచి ఉన్నదని మేము సెలవిచ్చిన దేవుడు ప్రభ మరి పేరు పత్రికలను నువ్వు చెప్పినావు తండ్రి మరి నీ యొక్క ఆత్మ ఎల్లప్పుడు మాలో నిలబడతానే ఉండాలి ప్రభా దేవ మేము పోగొట్టుకోవద్దు ప్రభా నీ రాకడ పారేంత మరొకటి ప్రభా దేవా ప్రభ నీ యొక్క రక్షణ ఉండాలి ప్రభ దేవం మరి మీదే మాకు సహనం దయచేయం దేవాయస నువ్వు ఉంటేనే ప్రభా ప్రతిదీ వెలుగు మాకు కనిపిస్తుంది ప్రభ దేవాయస ప్రభావ చీకట్లో ఉండకుండా ప్రభా ఈ లోకాన్ని ప్రభా మేము తృణీకరించుకోవాలి ప్రభా దేవాయస ప్రభా ఈ లోకం నుంచి మేము దూరం ఉండాలి ప్రభ ఈ లోకం దృష్టికి ప్రభా మేము చనిపోయిన ఉండాలి ప్రభా కేవలం ప్రభా మేము ఆత్మీయంగా జీవించాలా ఆత్మీయంగా మేము నడుచుకోవాలా ఆత్మీయంగా ప్రభా ప్రతి ఒక్కరిని మేము గుర్తుపట్టాలి తండ్రి దేవాయ ప్రభ ఆత్మని వివచించే వరము మాకు దయచమ్మని ప్రార్థిస్తుంది తండ్రి మరి జీవదిన ప్రభా మేము ఎక్కడ కూడా మోసపోవద్దు ప్రభా దేవాయ మరి మీద మాకు సహనం దయచండి ప్రభా మరి మీరు అన్నారు మరి పాములంతేలంత్రొక్కుటకు శత్రు మీద అధికారం అని గురించి నన్ను చదివించడం ప్రభా దేవాయతు ప్రభ ఆ దేవా నీకే స్థం నీకే వాళ్ళ తండ్రి దేవా అయితే ప్రభా ఎంతమంది అయితే ప్రభా బంధకంలో ప్రభా మరి చిక్కబడినారు వారి అందరినీ ప్రభా మరి నీ యొక్క సత్యాన్ని ప్రకటింపచేసి ప్రభా వారి అందరిని గు నీ యొక్క రక్షణలోకి నడిపించేవారిలాగా మాకు తయారు చేయమని ప్రార్థిస్తుంది తండ్రి యొక్క అస్తమ్మకు తోడించండి ప్రభా దివా ఎల్లవేళ్ళ గుట్టు నీ సన్నిధిలో కూర్చోవాలి మేము ప్రార్థనలు చేయాలి ప్రభా దివా వాక్యలు ధ్యానించాలి ప్రభా ప్రతి వాక్యం ప్రభా ఎంతో జీవమైన మాటలు కాబట్టి ప్రభ ఆ ప్రతి మాటకి మేము లోబడి నచ్చుకోలే ప్రభా దివా విన్న వాక్యని మా రుదేల ఫలింప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివా ఏజు ప్రభా ఏది కూడా ప్రభావ మేము మర్చిపోదు ప్రతి వాక్యని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ప్రతి వాక్యాని ప్రభావ మా రుదెల పలకల పైన రాయబడి ఉండాలి ప్రభా అదే రీతిగా ప్రభా ఈ యొక్క వాక్యం ప్రభా ఎలా వేళ మా రుదంలో మండుతూనే ఉండాలి ప్రభా దివాజు ప్రభా నీ మాలో ఉంటేనే ప్రభా మీరే మాకు తోడయిండి నడిపిస్తారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం తండ్రి లేవా ప్రభా నీ యొక్క వాక్యం చెప్తా ప్రభా హింపండి ప్రభా ఎవరిడే నీ సన్నిధిలో కూర్చొని మేము నేర్చుకోవాలి ప్రభా నీ కాళ్ళ దగ్గర కూర్చొని తండ్రి లేవ మేము నేర్చుకోవాలా మేము వెలిగింపబడాలా అనేకులను కూడా ప్రభా వెలిగించే వారిలాగా ఉండాలా ప్రభా ప్రతి వారిని ప్రభా సమాధానం పరిచే వారిలాగా ఉండటం మీరు మాకు సహనదాయించండి మరి నీరమ్మకు తోడైండు నడిపించండి ప్రభా లే నీరు అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క అస్తమ్మకు నీ యొక్క రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క పనిలో మేము నిద్ర అయిపోవాలి తండ్రి లేదా మరి మీరేమ్మకు సహాయం దయచేని ప్రభా దేవాయిచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ దయచేని ప్రభా దేవాయిత ప్రభా ప్రతి బిడని మీరు రక్షించుకొని ప్రభా ప్రతి బిడెని కూడా ప్రభాని యొక్క పరిశుభితను ముద్రించుకోమని ప్రార్థిస్తుంది మీరు పిలుచుకున్న కానీ ప్రభా ఏర్పరచుకున్న వారికి వాళ్ళు కొంతమంది అని సెలవుచ్చిన ప్రభా ఆ కొంతమందిలో మేము ఉండాలి ప్రభా దివా ఐత ప్రభా లక్ష నలభై నాలుగు వేల మందిలో ప్రభా మేము కూడా ఉండాలి ప్రభ అలాంటి గుణగణలు మాకు దయచి మరి ప్రార్థించండి దివా ఐత ప్రభా నీ సన్నిధిలో మేము మూడపెట్టాలా దేవా ఉన్న సమయంలో ప్రభా నీ ప్రార్థనలో నీ యొక్క వాక్యంలో మేము ఉండాలా ప్రతిదీ మేము పాటించే వారి లాగా ఉండాలి ప్రభా విని వెళ్ళిపోయే వారి లాగా కాదు తండ్రి విన్నది మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా మరి మీరు మాకు సహాయం దయచేసి మమ్మల్ని నడిపించండి ప్రభాని యొక్క ఆత్మజీతండి మరి నీకే స్త్రం నీకు తినాలితండి హలో మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మన అందరికి కే్రదర్స్ ఇస్తారు వాళ్ళ కుటుంబాలకి ఇంక ఇంతమంది అయితే ఆరాధన రాలేదు వాళ్ళ కుటుంబాలకి రేణుకాస్తారు మనోజ్ గారి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడండి కాక ఆమెన్